అరవయవ కీర్తనం చూప చెప్పగల భక్త సుజనుడవు మాకు దాపైన హరి ఇట్టె తప్పెదారెనకా కోరి పాండవుల ఇంట కూరలారగించినట్టు తారపు శబరి విందు చవిగొన్నట్టు ఊరకే మా నీవు వదవిన పాటి నీవారగించవయ్యా చవులా తొల్లియు రేపల్లె కొల్లతోమటి తొడిగినట్టు తల్లి అనసూయ పాలదినట్టు చిల్లరైన మా ఇంట చేసిన పాట తల్ల తోడి బోనమైన తాలు తాలదనకా అంకెల శ్రీ వెంకటాద్రినారగించిన ఎట్టు కొంకులేక సిరితోడ కోనేటి రాయ లెంకనైన నా ఇంటి లేశమైన నారగించు అంకించి నీ నాలోని అంతరము